కీర్తన రెండు వందల డెబ్భై ఎనిమిది వేదములను తగ వేడుకలుదై వారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు నెరుల జడలతోడ నికు గర్ణములతోడ కురుచులతోడ కోరలతోడ ఉరక సిరి తోడపై నుంచుక సింహాసనా మెరసిబ్రతాపములు మేటి నారసింహుడు నిడుపమీసాలతోడ నిట్టూరుబులతోడా మిడిగుడ్లతో తెల్లని మేనితోడా వడల సొమ్ములు వెట్టి ఒడ్డోలగమై ఉండి కడుమంచి వరాలిచ్చి ఘనారసింహుడు చిలుకు గోళ్లతోడ సెలవి నవ్వులతోడ బలు జిహ్వ యోగ పఠ్యముతోడ అలరి శ్రీవేంకటాద్రిని అహోబలగిరిని అల ప్రహ్లాదునిగాచే ఆదినారసింహుడు